नमा भगवत्दशंकोकशंक प्रकृति पुषं बिध्यनादी उपी विकाराश गुणों विकृतिसंभवा ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా మీయందు రెండు తత్వములు గలవు రెండు ఒకటి పురుషుడు రెండు ప్రకృతి ఇప్పుడు నెక్లెస్ తీసుకున్నారనుకోండి దాని ఎందు ఒకటి బంగారము రెండవది డిజైన్ నామరూపములు రెండు కలిస్తే మీకు నెక్లెస్ అయింది అవునండి అదేవిధంగా మనిషి కూర్చునుండగా ఆ మనిషి ఎందు పురుష అంటే చైతన్యం ఎరుక తెలివి అది అంతే అంతేకాకుండా రెండవది ప్రకృతి కలదు మీకు ఈ తేడా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది ఎరుక అంటే ఇప్పుడు నేను అన్నది నేను అనే అనుభూతి అది జ్ఞానరూపమైన అనుభూతి నేను అని తెలుస్తూ ఉంటుంది అలాగే బుద్ధి పాండిత్యము ఇత్యాదులు అది కూడా దానివల్లి కూడా మీకు తెలివి యొక్క ప్రకాశం మీకు కనపడుతుంది మనస్సులో సంకల్ప వికల్పాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అది కాకుండా మనస్సు జగత్తును తెలుసుకుంటూ ఉంటుంది జగత్తుని దృశ్యముగా గ్రహిస్తూ ఉంటుంది కాబ్బునేటివ్గా ఉంటుందిగా కాబట్టి మనస్సునందు కూడా మీకు తెలివి యొక్క ప్రకాశం మనకి తెలుస్తూ ఉంటుంది జ్ఞానేంద్రియములు కన్ను రూపమును తెలుసుకునేది చెవి శబ్దమును తెలుసుకునేది ఈ విధంగా మీకు ఆ జ్ఞానేంద్రియములు కూడా ఆ తెలివి యొక్క ప్రకాశము అనుభవానికి వస్తూ ఇదంతా తెలివి యొక్క ఫీల్డ్ తెలివి అంతవరకు పనిచేస్తుంది ఈ తెలివి ఈ వీటన్నిటి ఎందు ప్రకాశిస్తూ ఉండే తెలివి ఏది కలదో అది పురుష ఇంకా దానికి పురుష అని పేరు ఇక మీయందు స్థూలమైన దేహము ఫిజికల్ బాడీ తర్వాత యాక్షన్స్ కాళ్ళు నడుస్తాయి చేతులు పట్టుకుంటూ ఉంటాయి వాగేంద్రియము పలుకుతుంది ఈ విధంగా కర్మేంద్రియములు ఉంటాయి అట్లో తెలివి ఉండదు చేతుల్లో తెలివే ఉంటుంది ఉంటే పట్టుకుంటాయి తప్ప అంటే స్పరిశన్నది మళ్ళీ జ్ఞానమే పట్టుకోవడం మటుకు కర్మేంద్రియ సో కర్మేంద్రియములు అన్నింటి కర్మ యాక్షన్ ఉంటుంది కదలిక యాక్షన్ అంటే కదలుతో ఉంటుంది ఉంటుంది ఇక ఈ యాక్షను ఈ స్థూల ఇదంతా కూడా ప్రకృతి యొక్క కార్యములు మనస్సు ఇంద్రియములు జ్ఞానేంద్రియములు కూడా వాటిలో ఉన్నటువంటి తెలివి పురుషుడు వాటిలో ఉండే ఆపరేటర్స్ పనిముట్టు అది ప్రకృతి ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది అనుకోండి ఆ ఫ్యాన్కు రాడ్డు మూడు రెక్కలు హబ్బు ఇవన్నీ ఇవన్నీ మెటీరియల్ దాంట్లో ఎలక్ట్రిసిటీ అది శక్తి ఆ విధంగానే ఈ దేహంలో ఉండేటువంటి చైతన్యము అది అది పురుష మిగిలినటువంటి పనిముట్లు అంటే ఇంద్రియములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు దేహము ఇవన్నీ కూడా ఆ యాక్షన్ అంటే చర్యలను చేస్తూ ఉంటాయి చేష్టలను చేస్తూ ఉంటాయి అంతేకాకుండా వీటిల్లో మీకు ఎప్పటికీ మార్పు వచ్చేస్తూ ఉంటుంది వికారములు ఇప్పుడు దేహం ఉన్నదనుకోండి ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది సో ఈ ఇదేమో ప్రకృతి ఈ రెండు కలిస్తే మనిషి ఉంటుంది ఎప్పుడు ప్రకృతి పురుషుడు కలిసి మీకు ఈ సంసారం నడుస్తూ ఉంటుంది అది మనం మాట్లాడుతున్న టాపిక్ అది ప్రకృతి పురుషం చేవ విధనాది ఉభావతి ఇప్పుడు ఈ ప్రకృతి ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ఎప్పుడు మొదలైందో చెప్పలేము దేహం ఎప్పుడు మొదలైందో చెప్తాం కానీ ఈ దేహములకు మూల గుణంలో ఉండే ప్రకృతి అది సృష్టికి పూర్వం నుంచి సృష్టి సృష్టి తర్వాత ఈ జగద్పంగా దేహముల రూపంగా అనుభవానికి వస్తోంది సృష్టికి పూర్వంలో ఆ పరమేశ్వరుని మాయాశక్తి రూపంగా ఉండేము కనుక అది కూడా అనాది ఇంకా ఈ చైతన్యము అది ఎప్పుడు మొదలైంది అది కూడా మొదలు కాలేదు మొదలవడం అంటే కాలము దేశము ఇవన్నీ కూడా ఆ చైతన్యం వల్లనే మనకి తెలుస్తూ ఉంటాయి కనుక కాలానికి మొదలుంటుంది దేశానికి మొదలుంటుంది పదార్థములకు మొదలు ఆది ఉంటుంది తప్ప వీటన్నింటినీ తెలుసుకుంటూ ఉండే తెలివికి ఆది అనేది ఉండదు కాబట్టి ప్రకృతి అనాదియే పురుషుడు అనాదియే ఇప్పుడు మీలో మీరు చూసుకోండి మీలో వికారములు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ప్రకృతి నుంచి పుట్టాయి వాటికి ఆత్మ చైతన్యంతో సంబంధమే ఉండదు తర్వాత వీటిలో ప్రకృతి అంటే అనాత్మ పురుషుడు అంటే ఆత్మ పదములకు ఉండే సంబంధం అవన్నీ పర్యాయ పదము సో ఇంకా ప్రకృతి అంటే క్షేత్రము పురుష అంటే క్షేత్రజ్ఞుడు తేడా అంతా మీకు తెలుసు సో ఈ ఈ ప్రకృతి నుండి వికారములు గుణములు కూడా పుడతాయి అని తెలుసుకో ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తెలుసుకో అనే మాటని రెండుసార్లు ప్రయోగించాడు విద్ధి విద్ధి సో తెలుసుకోవాలి ఎంతసేపు చెయ్యడమే కాదు తెలుసుకోవడం కూడా అవసరం లోకంలో జనులు ఎలా ఉంటారంటే తెలుసుకోవడానికి ఏం కంగారులేండి ముందు చేద్దాం పట్టండి ఎంతసేపటికి చేద్దామనే హడావిడే తప్ప తెలుసుకుందామనే ధోరణి చాలా అల్పంగా తక్కువగా ఉంటుంది అది దురదృష్టకరమైన పరిణామం దానివల్ల ఏమవుతుంది ఏమీ తెలుసుకోకుండా ఏదేదో చేసుకుంటూ పోతూ ఉంటారు జనులు అది సరైన పద్ధతిగా ఉండదు మనం చేసే లౌకికమైన కర్మలు తెలుసుకోకుండా చేసినప్పుడు వాటి మనం నష్టపోతూ ఉంటాం అలాగే వైదిక కర్మలు యజ్ఞయాగాదులు వీటిని కూడా పూజలు ఇత్యాదులను కూడా తెలుసుకోకుండా చేసినట్లయితే వాటిలో ప్రయోజనము అల్పంగా ఉంటుంది కాబట్టి తెలుసుకున్నటకు అత్యధిక ప్రాధాన్యాన్ని ఇవ్వాలి ఇప్పుడు ఇది దేన్ని దీన్ని దేనికి ఇచ్చాడు అంటారు భగవంతుడు ఇప్పుడు ఎద్దుకి తల ఎందుకు ఇచ్చాడు తలకు కొమ్ములు పెట్టాడు ఎద్దుకి ఎందుకని ఆ ఎద్దు తల తెలుసుకోవడం కోసం ఉద్దేశించింది కాదు పొడవడం కోసము ఆత్మరక్షణ కోసము ఇంకొక పశువు ఏదైనా అల్లరి చేసినట్లయితే కలహించడం కోసం ఉద్దేశించింది అంచేతనే రెండు కొమ్ములు పెట్టాడు ఎద్దుకి మనిషి తలకి కొమ్ములు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఎందుకంటే ఈ తల ఈ దీంతో పొడవడానికి ఉద్దేశించింది కాదు ఇది తల కదా దీన్ని దీంతో యాక్షన్ కోసం పొడవడానికి ఇతరులతోటి కుర్షి పట్టడానికి దీన్ని ఉద్దేశించలేదు మరి దేనికోసం ఉద్దేశించారు దీన్ని తెలుసుకోవడానికి ఉద్దేశించారు మీకు ఎలా తెలుస్తుంది తెలుసుకోవడానికి ఉద్దేశించారు అని ఎలా చెప్పగలరు ఎందుకంటే కొమ్ములు పెట్టలేదు వెనుక దీన్ని తెలుసుకోవడానికి ఉద్దేశించారు మనం నిశ్చయంగా అని నిశ్చయించుకోవచ్చు కాబట్టి చేసేదేదో చేస్తూ ఉంటాం చేతులతో చేస్తాం కాళ్ళతో చేస్తాం వాగేంద్రియంతో మాట్లాడడం కూడా క్రియనే కానీ ఈ క్రియ వెనుక జ్ఞానము విద్ధి సో వికారములన్నీ కూడా ప్రకృతిలో వస్తూ ఉంటాయి ఇప్పుడు వికారములు అంటే ఏమిటి ఇప్పుడు దేహమే తీసుకోండి ఇది బాల్యము బాల్యము ఒక వికారం అది మారిపోయి యౌనము అది మారిపోయి పెద్ద వయస్సు ఉత్తర వయస్సు ఈ ఉత్తర వయస్సులో ఎంతల్లా మారిపోతుందంటే చెప్పశక్యం కానంతగా బయట మారిపోవచ్చేస్తుంది లోపల మారిపోవచ్చేస్తుంది వికార ఆ మార్పులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ప్రకృతి నుంచి పుట్టాయి ఆత్మలో మార్పు వచ్చిందనుకోకూడదు ఆత్మలో ఏ మార్పు ఉండదు ఉదాహరణకి మీరు ఆత్మ దాకా ఎందుకు ఆత్మ యొక్క ప్రతిఫలనము అనదగిన అంటే ఇమేజ్ అభాస అనదగిన నేను చూసుకోండి నేను అనే అనుభూతిని మీరు పరిశీలించుకోండి ఈ నేను అనే అనుభూతి కూడా ఎట్టి వికారములు లేకుండా ఉండిపోతుంది దాంట్లో కూడా ఏ వి కారంలో ఉండవు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే నేను అన్న దాంట్లో ఏ వి కారంలో ఉండవు అంచేతంగా మీరు మీ బాల్యంలో ఎటువంటి నేను అనుభూతి ఉండేదో ఇప్పుడు కూడా అటువంటి నేను అనుభూతి మాత్రమే మీకు ఉంటుంది కానీ ఈ బాల్యంలో ఉన్న దేహము ఇప్పుడు దేహము చాలా తేడాగా ఉంటాయి మారిపోతూ ఉంటుంది కాబట్టి ఆత్మస్వరూపముందు దాని ప్రతిఫలనము అనదగిన నేను అనే అనుభూతి కూడా మీకు ఏ వికారములు ఉండవు వెరాజ్ ప్రకృతి నుండి పుట్టిన దేహేంద్రియాదుల ఎందు ఎప్పుడూ వికారములు వస్తూనే ఉంటాయి ఇక గుణములు గుణములు కూడా ప్రకృతి నుండియే పుట్టినవి సో గుణములు అంటే ఎవరికి సత్ప్రజస్తమో గుణములు గుణములు అంటే మామూలుగా దయ కోపము తాపము ఇలాంటివి గుణాలు ఉంటాయి కదా మంచి గుణములు చెడ్డ గుణములు అని ఉంటాయి కోపతాపాలు చెడ్డ గుణములు దయా ప్రేమ మంచి గుణములు అన్నీ చదువుకుని ఉంటాయి సదా సద్గుణములు దుర్గుణములు ఏమంటే అది కాదు ఇక్కడ గుణములు అంటే అది కాదు ఇక్కడ గుణశబ్దము పారిభాషిక పదము సో అంటే ఒక టెక్నికల్ వర్డ్ ఇక్కడ గుణము అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి ఏ ద్రవ్యము క్రియా జ్ఞానము గలవో వాటికి ప్రకృతి ఎందు ఉన్న మూలతత్వములకు గుణములు అని పేరు జగత్తులో ఉండే ద్రవ్యము తమో గుణము నుంచి వచ్చింది ఆ రకంగా అది మనం అనుకున్నాం కాబట్టి ఈ గుణములు కూడా ఆ ప్రకృతి నుండి ఆవిర్భవిస్తూ ఉంటాయి ఈ గుణములను కూడా మీరు గుర్తుపట్టచ్చు ఉదాహరణకి మీరు నిద్ర లేచినప్పుడు ఇలా నిద్ర నిద్ర ఏమిటి తమో గుణం నిద్ర తమో నిద్ర లేచినప్పుడు కొంచెం అలసటగా ఉండే బద్దగా ఉంటారు అది కూడా తమో గుణమే సోమరిగా సోమరి ధనంగా ఉంటుంది అది కూడా తమో గుణమే మీరు చలాకీగా లేచి ఇటు తిరుగుతున్నారనుకోండి ఎక్సర్సైజ్ చేయటము వాకింగ్ వెళ్ళటము ఏదైనా పని చేసుకోవటము చలాకీగా ఉన్నారనుకోండి అది అది రజవగుణము మీ బుద్ధి చక్కగా విషయాలను తెలుసుకుంటూ ఉన్నదనుకోండి అది సత్వగుణం ఈ గుణములు కూడా ప్రకృతి నుండి పుట్టినవే తప్ప ఆత్మ చైతన్యమునందు గుణముల యొక్క స్పర్శ కూడా ఉండదు ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూడాల్సి ఉన్నది భాష్యం అంతవరకు వచ్చాం సో వికారాంచ గుణాంచ ఏవా సో వికారములను గుణములను కూడా విధి తెలుసుకో అని చెప్పబోతున్నాడు ఏమిటి వికారములు గుణములు అంటే భక్ష్యమాణాన్ వికారాన్ బుద్ధ్యాది దేహేంద్రియాన్నది చెప్పబోయే ఈ ఈ వికారముల గురించి శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు మీకు మీ బుద్ధి చూసుకోండి బుద్ధి మీరు ఏవేవో కంఠస్థం చేసి బుద్ధిలో అనేక అనేక విషయాలని మంచి విషయాలని తెలుసుకుని బుద్ధిలో పెట్టుకుంటారు కానీ చిత్రం ఏంటంటే మళ్ళీ మర్చిపోతూ ఉంటారు ఏవో కొన్ని మిగులుతాయి కొన్ని మరిచిపోతారు అది బుద్ధి ఎందు వికారము బుద్ధిలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది ఇక మనస్సు మనస్సులో ఎప్పుడూ మార్పులు వస్తూనే ఉంటాయి నిజేతనే మనస్సులో మార్పులు వస్తాయన ఇప్పుడు ఇతరులపై మీరు అది పరాధీనత పెట్టుకోవద్దు అని చెప్తారు ఇతరులపైద మన సుఖ సంతోషాలకు ఇతరులపై ఆధారపడకూడదు నేనేమంటానంటే మీ సుఖ సంతోషాలను ఇతరుల వద్ద తాకట్టు పెట్టవద్దు అంటారు ఉదాహరణ ఎలాగంటే ఇప్పుడు నా కొడుకున్నాడు వాడు చక్కగా బుద్ధిమంతుడిగా నేను చెప్పినట్టుగా ఉంటూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది అనుకుంటాడు తండ్రి అలా అనుకోగానే వాడు భవిష్యత్తులో కలగబోయే దుఃఖానికి అప్పుడే బీజాన్ని వేసినట్టు లెక్క ఎందుకంటే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండడం మారిపోతూ ఉంటారు మనస్సు అని ప్రకృతి అది మారిపోతూ ఉంటుంది ఇప్పుడు పదికేళ్ళ కురాడు ఉన్నాడు అనుకోండి పెళ్ళి కాకముందు ఒకలా ఉంటాడు పెళ్ళి అయిన తర్వాత ఇంకోలా ఉంటాడు సహజం అది మారిపోతాడు పెళ్ళి అతని దృష్టికోణంలో అతని మనస్సులో ఒక అత్యంత విలక్షణమైన మార్పు వచ్చేస్తుంది పెళ్ళి కాకముందు తల్లిదండ్రులతో ఉండే రిలేషన్కి పెళ్ళైన తర్వాత ఉండే రిలేషన్కి చాలా తేడా ఉంటుంది ఆ విషయం ముందు మనం తెలుసుకోవాలి తెలుసుకుని మన సుఖ సంతోషాలని మనము పుత్రులకు పుత్రికకు బంధువులకు మనము తాకట్టు పెట్టవద్దు అంటే మన సుఖ సంతో వాళ్ళతో సంబంధం లేకుండా మనం సుఖంగా సంతోషంగా ఉండడం అన్నది మనం నేర్చుకోవాలి లేకపోతే ఏమవుతుంది మానసిక పరాధీనత మనుషులు దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ మనస్సు ఎప్పుడు మారిపోతుందో చేసి ఎప్పుడైనా మారిపోవచ్చు మనస్సు ఇప్పుడు ఈ రాజకీయాల పార్టీలు వాళ్ళు ఉంటారు చూడండి ఓ రోజు ఈ పార్టీలో ఉంటాడు అది ఒక రోజు ఆ పార్టీలో ఉంటాడు ఏమిటంటే ఇలా మారిపోయారంటే నా మనస్సు మారిపోయింది అంటే మనస్సు మారిపోతూ ఉంటుంది యూ కెన్ నెవర్ నో కాబట్టి మనస్సు అది వికారము అది మారిపోతూ ఉంటుంది ఇక ఇంద్రియములు అవి మారిపోతూ ఉంటాయి మారిపోవడం అంటే ఇప్పుడు కళలోడు ఉందనుకోండి ఆ రెండేళ్లకోసారైనా కనీసం చర్చ చేయించుకోవాలి ఎందుకంటే మారిపోతూ ఉంటుందండి కొంతకాలానికి ఆ చూపు తగ్గిపోతుంది కూడా వాళ్ళు ఇవ్వ ఐదు లైన్లు చూపిస్తాను చదవమని మొదటి లైన్ చదివేస్తాం కళ్ళదోడు వేసుకుని రెండో కూడా చదివేస్తాం మూడో నుంచి సమస్య ప్రారంభం అవుతుంది లాస్ట్ లైన్ చదివి ప్రసక్తే లేదు లాస్ట్ లైన్ ఎప్పుడో నిలిపెట్టేశారు ఇప్పుడు నాలుగు లైన్లకే పరిమితం అని ఉన్నాం ఈ నాలుగు లైన్లు కనపడుతుంటే మనం కృతార్థలమే కాబట్టి ఎప్పుడో నాలుగో లైన్ కూడా కనపడటం మానేస్తుంది మూడు లైన్లకే ఉంటుంది ఆఖరికి బస్సును ఏనుగు కనపడితే సంతోషం బస్సు కనపడుతున్నా కనపడుతుంది ఏనుగు అది కనపడుతుంది అంటే బాగానే ఉంది కాలక్షేపం అయిపోతుంది అంతే కాబట్టి ఈ చూపు వినికిడి చెవి వినికిడి ఇవన్నీ కూడా మారిపోతూ కాబట్టి ఇవన్నిటి కూడా వికారములోని పేరు తెలుసుకో మారిపోతుందని తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏముంటుంది మారిపోయింది అని దుఃఖం ఉండదు ఇప్పుడు బుద్ధి ఉందనుకోండి కొంతమంది దుఃఖిస్తారు ఎలాగంటే నేను వల్లించిన మంత్రాలన్నీ నేను మర్చిపోయాను అని దుఃఖిస్తాను మరొకొచ్చేస్తాయి మంత్రాలు అది అలా గుర్తుండవు మీకు ఓ మంత్రాలతో సంతృప్తి పడితే గుర్తుంటాయి ఓ వెయ్యి మంత్రాలు కంఠస్థం చేసి పెట్టుకున్నారనుకోండి అవన్నీ పోతాయి ఎక్కడ మిగిలుతాయి తర్వాత ఎవడో ఏం చేశాడంటే ఒక మనం వల్లించిన మంత్రాలని మనం మర్చిపోతే పాపము అని చెప్పాడు అనండి ఆయన పాపం కళ్ళ నీళ్ల పర్యంతం అయిపోయారు నా దగ్గరకు వచ్చే మంత్రాలు మర్చిపోయానండి ఈ పాపం చుట్టుకుంటుంది నేనాన్న ఏ మంత్రాలు వల్లించిన వాడికి ఏ పాపం లేదు నీకు వచ్చిందయా పాపం నేను నీ భ్రమ అలా పెట్టుకోకూడదు మరిచిపోవాలి నేను అని నువ్వు సంకల్పం చేసి మర్చిపోయావా లేదుగా అవే జారిపోతూ ఉంటాయి అది బుద్ధిలో వికారం వస్తుంది కాబట్టి మంత్రాలు వల్లించి మర్చిపోవడంలో పాపము ఏమీ లేదు అని నేను ఆయనకి కన్విన్స్ చేసి కొంచెం ఫ్రీ కొంత ఫ్రీ అయ్యాడు పాపం ఆయన అప్పుడు వెళ్ళాడు ఎందుకంటే మన అనుమతి తీసుకునే అది మరి మన అనుమతి అని తీసుకోదీ నా మంత్రాలు నేను మర్చిపోకూడదు అని నేను అనుకుంటే మర్చిపోకుండా ఉంటానా ఉండలేదు ప్రియమ్మపై విజామహే నెల రోజులు చెప్పడం మానేస్తే మీరే మర్చిపోతారు కాబట్టి బుద్ధిలు వికారములు వస్తూ ఉంటాయి నే నేను చెప్పిన పాయింట్ ఏమిటంటే ఇది వికారములు గలది అని తెలుసుకుంటే మీకు మనస్సుకి విశ్రాంతిగా ఉంటుంది ఫ్రీడమ్ ఉంటుంది మీకు దుఃఖం కలుగుతుంది లేకపోతే ఇప్పుడు దేహం ఉందనుకోండి జుట్టు తెల్లబడింది దుఃఖము పళ్ళు ఊడిపోతున్నాయి దుఃఖము జుట్టు ఊడిపోతుంది దానికోసం దుఃఖము అలా దుఃఖంతో ఉండాల్సి ఉంటుంది అలా కాకుండా ఇవి వికారములు కదా మార్పు వచ్చేవి మార్పు వస్తూ ఉంటుంది అని తెలుసుకున్నాడంటే ఫ్రీ అయిపోతాడు అలాగే మనుషులు కూడా నిన్నటిదాకా వాడు మంచిగానే మాట్లాడేవాడు ఇవాళ ఏమైంది వాడికి మాట్లాడడం మానేసాడు అంటే ఎవో మార్పులు వస్తూ ఉంటాయండి మార్పు వస్తుంది కదా తప్ప తప్పే ఉంది అని అనుకున్నారనుకోండి నేను ఈ సేడా కాబట్టి ఎప్పటికీ తెలుసుకుంటూ ఉండాలి ఎనీవే సరిగ్గా ఉందండి మైకు ఇక గుణములు తాను గుణా ఆ గుణములను కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి ఏమిటి ఆ గుణములు మీకు ఇప్పుడు గుణములు కనపడవు ఆ గుణముల యొక్క రూపములే మీకు అనుభవానికి వస్తూ ఉంటాయి ఇవైతే సత్వగుణము చూపించమంటే చూపించలే సత్వగుణము వలన సుఖము కలుగును మనస్సును అది మనకి తెలుస్తూ ఉంటుంది అనుభవానికి వస్తూ ఉంటుంది కాబట్టి గుణములకు శంకరులు ఏమంటున్నారు సుఖ మోహ ప్రత్యయాకార పరిణతాను బుద్ధి జాలిహి ప్రకృతి సంభవాన్ ఈ గుణములు కూడా ప్రకృతి నుండి పుట్టినవి అని తెలుసుకో ఏమిటి గుణములు అవి మార్పు చెంది మన ముందు ప్రకటమవుతాయి పరిణత అవి పరిణామమును చెంది మన ముందు ప్రకటమవుతాయి పరిణామము అంటే ఎవల్యూషన్ ఆ విధంగా ఇప్పుడు సత్వగుణం ఉందనుకోండి అది సుఖప్రత్యయరూపంగా మనకు అనుభవానికి వస్తుంది సుఖప్రత్యయము ప్రత్యయము అంటే మానసిక స్థితి మనసులో స్థితికి సుఖ అని పేరు అలా ఈ సందర్భంలో సో ఇప్పుడు మీ మనస్సులో ఎలా ఉంది మీ మనస్సులో ఎలా ఉంది ఎలా ఉందని బాగుంది సుఖంగా ఉంది అని మీరు అంటారు అదిగో ఆ సుఖాకారముగా పరిణమించింది ఏమిటో తెలుసినా సత్వగుణము అంచేతనే మీరు సత్వగుణాన్ని బాగా పెంపొందించుకున్నట్లయితే మీ మనస్సు సుఖముగా ఉంటుంది సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి ఎలా పెంపొందించుకోవాలి అంటే సాత్వికమైన ఆహారాన్ని తినాలి అది కూడా ప్రకృతి నుంచి వచ్చినవి కదా మనస్సు కూడా మనం తిని తిండి మీని బట్టి మనస్సు కూడా నిర్మాణం అవుతుంది ప్రకృతి కదా అంటాను కాబట్టి సాత్వికమైన ఆహారమును తినాలి సాత్వికమైన వ్యవహారమును కలిగి ఉండాలి ఇప్పుడు మీరు జోదంలో ప్రవేశించారనుకోండి జోదము అంటే పేకాట గుర్రా పంద్యాలు లేకపోతే స్టాక్ మార్కెట్ స్పెక్యులేషను ఇలాంటి జోదంలో మీరు ప్రవేశించారనుకోండి మీ మనస్సులో టెన్షన్ పెరిగిపోతుంది అది దుఃఖ రూపంగా వస్తుంది అది రజోగుణం అని చెప్పబోతున్నారు దుఃఖ అలా కాకుండా మీరు భగవద్గీత సత్సంగానికి వచ్చారనుకోండి మనస్సులో శాంతి నిర్మాణం అవుతుంది అలాగే సత్పురుషులతో సంఘాన్ని పెట్టుకున్నారనుకోండి అప్పుడు కూడా మనస్సులో శాంతి నిర్మాణం అవుతుంది చక్కటి అధ్యయనం మీరు చేశారనుకోండి మంచి మంచి పుస్తకాలని చదువుకున్నారనుకోండి మనస్సులో ఆ సత్వగుణము వర్ధిల్లి శాంతి నిర్మాణం అవుతుంది శాంతి సుఖము శాంతము లేక సౌఖ్యము లేదు రమ అంటో ఏదో పాట కూడా కలదు కాబట్టి శాంతి సుఖము సత్వగుణము వల్ల శాంతి కలిగి సుఖము నిర్మాణం అవుతుంది సుఖము అంటే జంతువులు వేస్తూ కాదు ప్రశాంతంగా ఉంటాడు ఆ ప్రశాంతియే సుఖరూపంగా అనుభవానికి వస్తూ అది సత్వగుణము యొక్క పరిణామము సత్వగుణం అసత్వగుణమే అసుఖాకారముగా ప్రకటమవు ఇక రజోగుణము రజోగుణము యొక్క పరిణామము దుఃఖము దుఃఖము అంటే ఆ పదం కొంచెం టెక్నికల్ వర్డ్ అది భగవాన్ బుద్ధుడు సర్వం దుఃఖం అన్నాడు సర్వం దుఃఖం అంటే ఎవడో పూర్వపక్షం చేశాడు కానీ సర్వం దుఃఖం ఏంటండి ఇక్కడ పెళ్లివారి ఇంట్లో అంతా భజాలు భజంత్రిలు వాళ్ళందరూ పిండి వంటలు ఎలా పడితే అలాగా సుఖాన్ని అనుభవిస్తున్నారు మీరు సర్వం దుఃఖం అంటారు దుఃఖం చాలా ఉన్నమాట వాస్తవం కానీ వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు కదా అని పూర్వపక్షం దాని మీద మీద సిద్ధాంతం ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ దుఃఖం దుఃఖము రెండు స్థూలము సూక్ష్మము స్థూలమైన దుఃఖమైతే లేదు వాళ్ళు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు కనుక వెక్కి వెక్కి ఏడు చూట ఇత్యాదులైతే లేని మాట వాస్తవం కానీ వారందరిలో కూడా సూక్ష్మమైన దుఃఖం ఉంటుంది సూక్ష్మమైన దుఃఖం అంటే టెన్షన్ ఉంటుంది అంటే కన్యాదాతికి టెన్షన్ ఉంటుందా ఉండదా చెప్పండి మీరు కొడుకు తండ్రికి టెన్షన్ ఉంటుందంటారా ఉండదంటారా మీరు ఆలోచించి చెప్పండి సఫారీ సూట్లో వేసుకుని ఉంటాడు ఏం సందేహం లేదు కానీ టెన్షన్ ఉంటుందా ఉండదా చెప్పండి మీరు ఉంటుంది ఎందుకంటే ఈ మొ ఆడపిండి వారు సరైన చేస్తున్నారా ఆయన అలా డేక కన్నుతో పరీక్షిస్తూ ఉంటాడు అప్పుడు ఆయనకు లోటు కనపడుతుంది ఈ ఆడపిండి ఏర్పాటు చేయలేదు అనేది కనపడుతుంది డేక కన్నుతో చూస్తే తప్ప కనపడుతుంది కనపడిన వెంటనే టెన్షన్ ఉంటుందా ఆయనకి ఎవరికి చెప్పాలి దీన్ని ఎవరినో అనిపించేయగలరా ఏమిటి నువ్వు ఎవరివి పెళ్లికూతురు అన్నగారి పెళ్లికూతురు అన్నగారి కదా మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయటి వెళ్ళి మీ నాన్నతో చెప్పేసరికి చేయించు అని చెప్పేదాకా ఈయనకి టెన్షన్ ఉంటుంది చెప్పిన తర్వాత అయ్యో తీరా చెప్పేశాను వాళ్ళు ఏమనుకుంటారో అని మళ్ళీ టెన్షన్ ఉంటుంది టెన్షన్ కాబట్టి ఇంకేమిటండి సంసారం అంటే పైకి మాత్రం సూట్ ఉంటుంది భోజనాల విధాలు ఆడవిడిగా ఉంటే భాజాలు భజన త్రీలో ఉంటే హ్యాన్ కానీ లోపల మాత్రం దాన్ని సూక్ష్మ దుఃఖము సంసారి సూక్ష్మ దుఃఖము నుండి విలుపుతులే విలుపులే ఉంటాడా అప్పుడు సంసారమే పేరే ఉండదు ఇంకా కాబట్టి సర్వం దుఃఖం అది ఖాయమైన మాట యథార్థమైన మాట బుద్ధుని యొక్క ప్రతిపాదన కాబట్టి మన హృదయంలో రజోగుణము అధికంగా ఉన్నంత మన జీవితంలో దుఃఖము ఉండి తీరు దుఃఖము సూక్ష్మరూపంగా ఉంటుంది లేకపోతే స్థూల రూపంగా ఉంటుంది ఆయన ఏమన్నా కొలస్థాన అంటే అంత బాగుందండి అంటాడు అంటే దుఃఖం సూక్ష్మ రూపంగా ఉన్నట్టు లేకపోతే ఎవరిని ఎలా ఉన్నారంటే ఎలా ఉండడం ఈ మధ్యన అసలు ఆరోగ్యం బాగుండట్లేదు వీళ్ళు ఎవరు మాట వింటలేదు ఆ ఫైనాన్స్ కూడా అంతంత మాత్రంగా ఉంటుందని ఏదో ఏకరం పెట్టారు అంటే దుఃఖము స్థూల రూపంగా ఉన్నది అని అర్థం మొత్తానికి దుఃఖం ఉంటుంది రజోగుణము ఉన్నంత వరకు దుఃఖము ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి రజోగుణాన్ని గుర్తుపట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి రజోగుణము ఏ రూపంగా ఉంటుందంటే కోరికలు బెంగలు భయాలు ఇవన్నీ కూడా రజోగుణము యొక్క కావ్యములు అంటే రజోగుణం యొక్క పరిణామములు వీటన్నిటినీ కూడా పరిశీలించుకుని వాటిని తగ్గించుకుంటూ పోవాలి కోరికలను తగ్గించుకోవాలి కోరికలు పెట్టుకోకూడదు ఏ కోరికలు లేకుండా విశ్రాంతిగా ఉండాలి శాంతముగా ఉండాలి అలాగే బెంగలు భయాలు పెట్టుకోకూడదు ఇప్పుడు మీరు అనొచ్చు ఏమంటే నీకు నువ్వు ఈ సూపర్ స్టేషను ఆ సూపర్ స్టేషను అని నువ్వు ఎందుకు విమర్శిస్తావు మీరు నన్ను నేను ఎందుకు విమర్శిస్తానంటే విమర్శించటముందు నాకు తాత్పర్యం లేదు ఆ తాత్పర్యం ఎక్కడంటే మీరు సూపర్ ద్వారా మీరు బెంగలీ భయాన్ని తెచ్చుకుంటున్నారు ఏది కోరి బెంగలీ భయాన్ని తెచ్చుకు తెచ్చుకోవడం అది సూపర్ స్టిషన్ ఉంటే అలా ఉంటుంది దానివల్ల మనుషులు చాలా కష్టపడుతూ ఉంటాడు ఇప్పుడు ఇక్కడ నాకు పుట్టుమత్స ఉందండి పుట్టుమత్స ఉంటే కుడివైపు పుట్టుమత్ ఉన్నట్లయితే దోషము అని ఎవరైనా చెప్పాడనుకోండి అది నేను నమ్మేను అనుకోండి ఇంకా నా బతుకు ఏమవుతుంది అప్పుడు పుట్టుమత్సలకి సర్జరీ కాస్మెటిక్ సర్జరీ చేసి వాడు ఎవరన్నా పట్టుకోవాల్సి ఉంటుంది వాడు ఎవడో ఉంటాడు చేసేవాడు వాడు అంటాడు ఫీజు తీసుకు చేస్తాడు ఫీజు ఇప్పుడు పేర్లులో ఇంకో డబల్ ఏ ఎక్స్ట్రా ఏ పెట్టమంటే టక్మని పెట్టచ్చు కానీ ఈ పుట్టుబస్తుని ఎలా కావచ్చు ఇలాంటి సూపర్ స్టిషన్స్ పెట్టుకోవడం వల్ల ఆలోచన లేకుండా ఇటువంటి మూఢనమ్మకాలని మనం పెట్టుకోవడం వల్ల భయాలు బెంగలు పెరిగిపోతాయి బెంగలు భయాలు పెరిగితే అది రజోగుణం మన మనస్సుకు దుఃఖం కలుగుతుంది మీకు ఎవరికీ ఎటువంటి దుఃఖం కలగకూడదని నా ఆకాంక్ష అందుకోసం నేను సూపర్ స్టిషన్స్ని విమర్శిస్తూ ఉంటాను మరేమీ కాదు కనుక సో ఇది రజోగుణము ఇక దుఃఖము మోహము అంటున్నారు మోహము అంటే మోహము అంటే ఇంగ్లీష్లో డెల్యూషన్ అంటారు భ్రాంతి మోహము అంటే భ్రాంతి ఒకదానిని చూచి మరి ఒకటి అని భ్రమపడుత దీనికి మోహము అంటారు సో మోహ వైచిత్యే విచిత్తవము అంటే చిత్తములో దోషము విపరీత చిత్తత్వము నాకు మోహము అనిపేరు ఇప్పుడు త్రాడు చూసి పాము అనుకోనుట అన్నది మోహమునకు దృష్టాంతం భ్రాంతికి దృష్టాంతం సో ఇప్పుడు మీకు ఒక మోహం చెప్తాను అది ఈ మోహం ఎందుకు వస్తుంది తమో వల్ల వస్తుంది బయట ఉన్న చీకటి ఇప్పుడు పాము త్రాడు అంటే చీకటి వల్ల మీకు త్రాడు పాముగా కనపడింది అది బయట ఉండే చీకటి లోపల ఉండే చీకటి అజ్ఞానం అనే చీకటి వల్ల ఒకటి మరొకటిగా కనపడుతుంది ఇప్పుడు మీకు మిత్రుడు శత్రువుగా భాషిస్తాడు శత్రువు మిత్రుడిగా భాసిస్తాడు దాన్ని మోహము అంటారు ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు రావణాసురుడు సీతాదేవిని అపహరిద్దామని వెళ్ళాడు మాధీచుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్తే మాధీచుడు చెప్పాడు నీకు ఉద్ద రావణ అన్న అన్నా అని పిలిచి అరే అన్న సుఖంగా ఉన్నావు నీ భార్యలతో నీకు ఎప్పటికే ఒక భార్యలు ఉన్నారు పెద్ద అంతఃపురము దీను నీ రాజ్యము అకంఠ నిష్కంఠకమైన రాజ్యము నిన్ను కన్నెత్తి చూసేటువంటి ధైర్యం కూడా ఇంద్ర ఇంద్రాజి లోకపాలకులు కూడా లేదయా ఈ రాముడితో నువ్వు పెట్టుకోవద్దు ఈ రాముడు వాడు అలా కనపడతాడు పైకి చాలా డేంజర్ డేంజర్గా అయి వాడితో నువ్వు పెట్టుకోవద్దు నా మాట విను నేను అనుభవంలో చెప్తున్నాను నీకు వెనక్కి వెళ్ళిపో అని చాలా మెత్తగా ప్రేమగా బోధిస్తాడు బోధిస్తే రావణాసురుడికి నచ్చుతున్నా బోధ నీకు రామాయణంలో వాల్మీకి రామాయణంతో తెలుస్తుంది రావణాసురుడికి సరే నువ్వు చెప్పింది కరెక్టే రాముడికి నాకు విరోధం ఏమున్నది దెర్ ఈజ్ నోకేషన్ కాదు శూర్పణకి ఏదో వికృతం ఏంటంటే ఇది ఈవిడ వెళ్ళి నేను ఎదుగుతున్న స్వర్పణకని కొంత పేచీ కోరు మనిషి వెళ్ళి రాముడితో ఏదో కొంత ఏదో తోత్రి ఏదో చేసి ఉంటుంది అందుకోసమే అలాగి ఉంటుంది నువ్వు స్వర్పణక మాట వెనకు అని మాధీశుడికి చెప్తాడు చెప్తే కరెక్ట్ లేదు మరో స్వర్పణక లక్షణ నాకు తెలిసింది అయితే రాముడు తప్పేం లేదు తప్పేం లేదయా ఆయన ఏదో తపస్సు చేసుకుంటూ నా అరబట్టలు కట్టుకుని వాళ్ళు బతుకుతున్నాడు వెళ్ళిపోతాడు ఇంకో ఆరు మాసాల్లో వెళ్ళిపోతాడు నీ బెందుకీ ఏడాదిలో ఎందుకు నీకు ఈ పేచి నా మాట విను అని చెప్తే వెనక్కి వెళ్ళిపోతాడు వెనక్కి వెళ్ళిపోతే ఎందుకు వెనక్కి వెళ్ళిపోతాడు మిత్రుడు మంచి మాట చెప్పాడు అని అను అని తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు వెనక్కు వెళ్ళిపోతే శూర్పణ మళ్ళీ శూర్పణఖను అకంపనుడను ఇంకో హడగడో ఉన్నాడు మంత్రి ఈ వీడికి మంత్రి రావణాసురుడికి మంత్రి అకంపనహ వీళ్ళు ఏమని చెప్తాడంటే నువ్వు మారీచుడి మాట విని వెనక్కి వచ్చేవారు శుద్ధ తిరిగి పంద వాడి మాట విని నువ్వు వెనక్కి నీకున్న పరాక్రమం ముందు రాముడు రాముడు ఆఫ్ట్రాల్ ప్రాకృతమైన మానవుడు ఓడ్డు మీద పోయేటువంటి మానవుడు వాడు కోంకిష్కాహె అన్న అలాంటి వాడు వాడికి నువ్వు భయపడతావా నీ పరాక్రమం ముందు ఇంద్రాజి దేవతలు నిలబడలేకపోయారే రాముడెంత నీకు భయపడకు అని చెప్తాడు అప్పుడు రావణాసురుడు ఏమనుకుంటాడంటే ఈ మాధీషుడు దుష్టుడు వీడు శత్రువు నాకు మిత్రుడుగా ఉండాల్సిన వాడు శత్రువు పని చేసి వీళ్ళు నా అసలైన మిత్రులు అనుకుని మళ్ళీ వెళ్ళాడు ఇగో ఇదే మోహము అంటే ఈ మోహంలో ఏమైంది రావణాసురుడికి శత్రువు మిత్రుడుగా కనపడ్డాడు మిత్రుడు శత్రువుగా కనపడ్డాడు ఇలాంటి పొరపాటు మనం ఏమైనా చేస్తున్నామా జీవితంలో చూసుకోవాలి మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళకి మన మీద శత్రుత్వం ఉండదు కానీ మనం ఏమనుకుంటాం ఆయన చాలా కుదరమూతరా ఇలాంటి వాడరా ఇలాంటి వాడరా అని భ్రమపడుతూ ఉంటాము చాలా తప్పది అలాగే కొంచెం బయటికి కర్కశంగా ఉన్నా లోపల వెన్నవంటే హృదయం కలిగిన మహాత్ములు ఎంతోమంది ఉంటారు అది మనం గుర్తించాలి బయట కర్కశంగా కొంచెం కఠినంగా ఉన్నా చాలా మనస్సు పెద్దది అని తెలుసుకోవాలి అంతేగాని బయట కఠినంగా ఉన్నాడు కదా ఆయనేమో దుష్టుడు అని అనుకుంటే దాని మోహం పల్లెటూళ్ళు మా ఒక పెద్ద ఆయన కొంచెం మాట తీరు సరిగ్గా ఉండేది కాదు అలా రోడ్డు కొన్ని అడిగి వెళ్తుంటే రా నువ్వు ఎవడుగురా నువ్వు ఫలానా శాస్త్రీయ అబ్బాయి వెళ్ళరా ఏం చదువుతున్నావు నీకెందుకు అని అనాలనిపిస్తుంది అలా అడుగుతాడు నీకెందుకు నీ దారిని నువ్వు ఎవడైనా తిరగబడి నీకెందుకంటే ఓ అలాగా ఆయన వెళ్ళిపోతాడు కూడా ఆయన ఏం దాని గురించి పట్టించుకోండి అడిగితే నేను ఫలానా పెద్ద మనిషి మీరు ప్రేమగా చెప్తే ఏం చదువుతున్నావు బాగా చదువుతున్నావా ఎవడన్నా నాకు ఫీజు కట్టడానికి కొంచెం డబ్బు తక్కువైందండి అంటే రేపు పొద్దున కనపడు ఇస్తాడు మాట్లాడడం మటుకు పటువుగా ఉంటాడు డబ్బిచ్చే రే ఫీజు కట్టుచుమా ఇక్కడ అక్కడ పాడు చేసేవాళ్ళు అంత అంతా పట్టుకుని అంటాడు ఆయన ఏంటన్నడు మాట పరుషంగా ఉంటుంది వెన్నవంటి హృదయము అది మనం తెలుసుకోవాలి తెలుసుకోలేకపోయామనుకోండి మోహంలో ఉంటాం కాబట్టి జీవితంలో మోహము అనేది తమో అంటే అజ్ఞానం వల్ల మనకు వస్తుంది నేను ప్రశ్న అడుగుతా ఆనందము ఆనందము బయట వస్తువుల్లో ఉంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా సత యథార్థం చెప్పండి మీరు దాని పేరే మోహము మోహానికి మీకు అదృష్టార్థం చెప్తా అందము సౌందర్యము బయట ఫోటోల్లోనూ చిత్రముల ఎందు బొమ్మల ఎందు లేకపోతే ఉద్యానవనముల సౌందర్యము ఉండును అని అనుకున్నారా నిజం చెప్పండి డోంట్ బ్లఫ్ ఐట్యూ ఓకే అనుకున్నారా అది మోహమే దేవుడు దేవుడు నాకంటే భిన్నంగా ఉంటాడు అని అనుకున్నారా ఎప్పుడైనా అది కూడా మోహమే మరి ఏమనుకుంటున్నారు వేదాంతం అంటే వేదాంతం ఈశ్వరుణ్ణి మనకి సమర్పిస్తూ ఉంటుంది కాబట్టి ఈ జీవితాల్లో మన జీవితాలు మన జీవితంలో మోహము అనేక రూపాలుగా ఉంటుంది ఎప్పుడైనా తల్లిగారి మీద ఏమిటి అలా మాట్లాడుతున్నావు పూర్గో అది ఎప్పుడైనా కోప్పడ్డారా అలా కోప్పటి ఉంటే అప్పుడు మోహం యొక్క అధీనంలో ఉన్నారన్నమాట ఎప్పుడైనా ధనం కోసం తండ్రి గారితో విరోధించారా అది మోహం ఎప్పుడైనా సోదరులతో నాకంటే ఎక్కువ డబ్బు మీరు తీసేసుకుంటున్నాడు అని మీరు దుఃఖపడ్డారా పడితే దాని పేరే మోహం మోహం అనేక రూపాల్లో ఉంటుంది బంగారులు చాలా మంచిదని ఎప్పుడైనా అనుకున్నారా మోహం మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమ అన్నాడు ఒక మహాకాయ్ అది మోహం డబ్బు మనల్ని రక్షిస్తూనే అనుకున్నారా అది మోహం డబ్బు అట్టేటుకోవాలి నేను డబ్బు పారేసుకోమని నేను అనుకోవాలి కానీ నన్ను రక్షించేది డబ్బు మాత్రం కాదు రక్షిస్తుందని అనుకోవడం మానిస్తే సరిపడుతుంది అలాగే బంగారం ఉంచుకోవాలి కానీ బంగారము మంచిది అని అనుకుంటే పొరపాటు మోహం అలా ఉంటుంది కాబట్టి ఈ మోహరూపంగా ఆ ప్రకృతి యొక్క తమోగుణమే పరిణామమును చెంది ఉంటుంది అది తెలుసుకో మోహాన్ని గుర్తుపట్టు అది ప్రకృతి ఉంటుంది నీ స్వరూపంలో ఉండదు దుఃఖమును గుర్తుపట్టు ఇది దుఃఖము గుర్తుపట్టక్కలది అనుభవానికి వస్తూ ఉంటుంది ఇది నీ స్వరూపంలో ఉండదు ప్రకృతి అలాగే సుఖము ఇప్పుడు మీరు పెండి వంటలతో భోజనం చేశారనుకోండి తృప్తిగా ఉంటుంది సుఖంగా ఉంటుంది ఓ పది నిమిషాలు సేపు సుఖంగా ఉంటుంది ఆ సుఖము మీ స్వరూపం సుఖం కాదు అది ఫిజికల్ బాడీ ఇంద్రియములు జిహ్వా వీటికి సంబంధించినటువంటి సుఖము అది సత్వగుణ కార్యము సో ఈ విధ ఈ విధంగా సుఖము దుఃఖము మోహము అనేవి ఉన్నాయి ఇవి ఇవి సత్వజత్వ గుణముల యొక్క కార్యములు ఇవి ప్రకృతికి చెంది ఉంటాయి ఆత్మస్వరూపమునందు ఉండవు అనే విషయాన్ని నీవు బాగా తెలుసుకో ప్రకృతి ఈశ్వరస్ వికారణ శక్తి త్రిగుణాత్మిక మాయా తాన్విద్ధి ప్రకృతి సంభవాన్ అని ఉంది కదా ప్రకృతి సంభవాన్ అనే పదాన్ని ఆయన వ్యాఖ్యానం చేస్తూ ముందు అంటే ఏమిటో చెప్తున్నారు ప్రకృతి అంటే అసలు అసలర్థము జనికర్తు ప్రకృతి అని పాండి గారి సూత్రం ప్రకృతి అంటే మూలధాతువు అని అర్థం ఇప్పుడు ఆభరణములకు ప్రకృతి ఏమి బంగారము ఇంతకుముందు అనుకున్నాం చపాతీలు అందరికీ వర్ధిస్తూ ఉంటారు ఈ చపాతీలకు ప్రకృతి ఏమి గోధుమ పిండి అలాగే ఈ జగత్తునకు ప్రకృతి ఏమి జగత్తునకు ఉపాదానము మూల ధాతువు ఏమి దాని పేరే ప్రకృతి చూడండి ఎలా పెట్టారో పేరు పేరు పేరులోనే మీకు ఆ అర్థం వచ్చేసింది పేరులోనే అర్థం వచ్చేసింది కాబట్టి ఈ జగత్తునకు మూలధాతువు ఏది అది దాని పేరే ప్రకృతి అయ్యా మీరు జగత్తునకు మూలధాతువు ఏది అని అడిగితే ఓ పేరు పెట్టారు కానీ అది ఏమిటో చెప్పలేదు మీరు కదా అసలు మీకు పాయింట్ జగత్తు యొక్క మూలధాతువు ఏమి అంటే ప్రకృతి అంటే అది ప్రకృతి జగత్తు యొక్క మూలధాతువు అనే పదానికి ప్రకృతి అనేటువంటి సాంకేతికమైన ఒక పేరు చెప్పారు మీరు అంతే తప్ప దానికి కా దానికి మరి వేరే ఏమీ చెప్పలేదు అదేమిటంటే ఆ ప్రకృతి ఏమిటంటే పరమేశ్వరుని యొక్క వికారకారణ శక్తి పరమేశ్వరుని ఎందు ఒక శక్తి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎందు ఒక శక్తి ఉన్నది కదా ఆ శక్తి వల్లనే మనకిన్ని పరికరాలు పనిచేస్తూ ఉన్నాయి అలాగే పరమేశ్వరుని ఒక శక్తి కలుగుతుంది ఆ శక్తియే ఈ జగత్తులో జగత్తు అనే వికారములన్నిటికీ కారణమై ఉన్నది జగత్తు అంటే పృథివ్యక్తవాయు ఆకాశములు స్థూలభూతములు వాటికంట పైన సూక్ష్మభూతములు వాటికంట పైన అహంకారము మహత్తత్వము ఈ విధంగా ఇవన్నీ తత్వములు ఇవన్నీ వికారములు ఇవన్నీ పుట్టుటకు కారణమైన ఆ పరమేశ్వరుని యొక్క శక్తి ఏది కలదో అది ప్రకృతి కాబట్టి జగత్తు దేని నుంచి పుట్టింది జగత్తు ఎన్ని నుంచి పుట్టిందో చెప్తాను అసలు ముందు జగత్ అంటే చెప్పండి జగత్ అంటే చూడండి రెండు రెండు జగత్తు మీరు ఫిజిక్స్ హిస్టరీ ఆఫ్ ఫిజిక్స్ మీరు క్లాసికల్ ఫిజిక్స్ కనుక ఒక్క మీరు ఓ ఏళ్ల క్రితం ఓ ఏళ్ల క్రితం ఫిజిక్స్ని మీరు పరిశీలిస్తే రెండు సిద్ధాంతములు ఉండేవి రెండు లాస్ వాటిని ఏమంటారంటే లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ అని ఒకటి లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఒకటి రెండు ఉండేవి మా చిన్నప్పుడు హై స్కూల్లో చెప్పారు నేను అడుగుదా రెండు ఉండేవి లాస్ అంటే ఈ సృష్టిలో రెండు ఉన్నాయి ఒకటి భౌతిక ద్రవ్యము మ్యాటర్ రెండవది ఎనర్జీ ఇప్పుడు ఆ రెండు కలిపితే జగత్తు ఇప్పుడు ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ కలిసి ఉన్న జగత్తు పరమేశ్వరునించి పుట్టింది అన్నప్పుడు దేని నుంచి పుట్టింటుంది ఆ శక్తి నుంచి పుట్టింది పరమేశ్వరుని అందరి శక్తి నుండి ఈ జగత్తులో మీకు అనుభవానికి వచ్చే శక్తి ఎనర్జీ పుట్టింది ఆ ఎనర్జీ నుంచి మ్యాటర్ కూడా పుట్టింది అది వరస కాబట్టి మ్యాటర్ ఎప్పుడూ ఎనర్జీ నుంచి పుడుతుంది సూక్ష్మం నుండి స్థూలం పుడుతుంది కాబట్టి ద్రవ్యము శక్తి నుండి పుట్టింది ఆశక్తి ఎక్కడి నుంచి ఈశ్వరుని యొక్క శక్తి నుంచి పుట్టింది కాబట్టి ఈశ్వరుని శక్తి ఈ ద్రవ్య ఈ ద్రవ్యము అండ్ ఎనర్జీ అనే ఈ రెండు వికారములకు కారణమై ఉన్నది మీకు సృష్టిలో ఉండే ఎనర్జీ చూసారా ఇది కూడా ఒక వికారమే మ్యాటర్ ఉంది ఇది వికారమే ఈ రెండు వికారములకు కారణమైన ఏ ఈశ్వరుని యొక్క శక్తి కలదో అది ఏ ఈ జగత్తునకు ప్రకృతి అగుము ఏమండి ఆ శక్తిని శక్తికి మాయా అని పేరు మాయా జగత్తు యొక్క కారణభూతమైన ఈశ్వరీయ శక్తికి మాయా అని